ఒక చేతన పురుషుడు సంకల్పించి దీన్నిలా నడిపించాడా అన్నట్లుగా ఉంటుంది ఆ క్రమ ధర్మం క్రమం ఏ క్రమం లేదనుకోండి మనం ఏమనుకుంటాం అదే గాలికి అలా కొట్టుకుపోయింది అనుకుంటాం ఇంకొక అన్ని చాలా చదరగా పడి గాలి కొట్టుకుపోయింది అనుకుంటాం అన్ని ఒక ఆర్డర్ లో పెట్టినాయనుకోండి ఎవడో పురుషుడు అంటే ఎవడో వ్యక్తి పెట్టాడు అనుకుంటాం కాబట్టి క్రమము అనేది ఒక చేతన తత్వాన్ని నిర్దేశిస్తూ ఇక్కడ కూడా ఒక క్రమం ఉన్నది కాబట్టి ఆ చేతనం ఉంది అని నీకు చెప్పు ఆ సత్తు చేతనమే నీకు ఉంది అని చెప్పడం ఇష్టం లేకపోతే ఇవా చేసుకో ఐక్షత ఇవా సంకల్పం చేసిందా తేజస్సు మళ్లీ సంకల్పం చేసిందా తేజస్సు నుంచి అప్పులు క్రమంగా వచ్చాయి మళ్లీ అప్పులు సంకల్పం చేసినవా అన్నట్టుగా అప్పుల నుంచి అన్నం వచ్చింది ఎనర్జీ ఎనర్జీ టు లిక్విడ్ స్టేట్ లిక్విడ్ స్టేట్ టు సాలిడ్ స్టేట్ ఒక క్రమంలో వచ్చింది కాబట్టి మీరు ఆ ఐక్షత ఇవ ఐక్షత సంకల్పము చేసిందా అన్నట్లుగా చెప్పుకోవచ్చు అలా చెప్పుకుంటే సరిపడుతుంది తీర్చితే భూతం అని భూతం అంటే సిద్ధం అని అంతకుముందు జరిగిన సృష్టి ఈ విధంగా చెప్పబడుతున్నది అంటే ఆయన అలా ఎందుకు సమాధానం చెప్పారంటే సాంఖ్యల యొక్క ఒక పూర్వపక్షాన్ని తీసుకురావడం కోసం చెప్పాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పటి వరకు చెప్పిన సమాధానాన్ని బట్టి ఇప్పుడు ఈక్షణము అనే పదం మీకు తెలుసుకోండి ఈక్షణం అంటే సంకల్పము ఇప్పుడు సత్తులో ఉండే సంకల్పము అది యథార్థమైన సంకల్పం ఎందుకని సత్తు చైతన్యం అది దాన్ని ముఖ్య అంటే ఆ ఈక్షణము అనే పదానికి ఎంత అర్థం ఉందో అంతర్థాన్ని మనం పరిగణనలోకి తీసుకున్నాము కాబట్టి దాన్ని ముఖ్య సంకల్పము ఉన్నాం ఏదో తేజస్సు దగ్గరికి మన అనుభవంలో తేజస్సు చేతనంలాగా మనకు అనుభవానికి రావటం లేదు కాబట్టి కాబట్టి సంకల్పం ఉండడానికి వీలు లేదు అయినా ఒక విశిష్ట క్రమ అనుభవానికి వస్తుంది కాబట్టి అది ముఖ్య సంకల్పం వద్దు గౌణ సంకల్పం తీసుకుంటాము అంటే సంకల్పించిందా అన్నట్లు ఉన్నది అని దీని సెకండరీ సంకల్పము సెకండరీ మీనింగ్ ప్రైమరీ మీనింగ్ కాకుండా సెకండరీ మీనింగ్ తీసుకోవచ్చు అని చెప్పారు భాష్యకారులు अभी इन इंतुकू चाँ भाष्यकार विधम अभिप्रया व्यक्तारे मोटमोद सत् ऐख्यता अभी मुख्य संकल तेज ऐख्यता आपहा ऐख्यता अविण संकलू अला वो अल्ला मन सांख्यल बड़ता अंस देश नीकेंस देंदेन ఇంతకు ముందే కదా నీ సాంఖ్యవాదాన్ని అంతా నిరాకరించి నేను మొట్టికాయలు మొట్టి కూర్చోబెట్టి ముందుకు వెళ్తూ ఉంటే మళ్లీ నీరెందుకు లేచావు అంటే చూడు తేజస్సు దగ్గర సంకల్పం గౌనం సంకల్పం ఇలా గౌనం అని కదా అప్పు దగ్గర సంకల్పం గౌనం కదా నేనంటాను సత్తు దగ్గర సంకల్పం కూడా గౌణమే అంటాను అంటే ఏమవుతుంది అంటే అప్పుడు సత్తు చేతనం కానక్కర్లేదు జడమవ్వచ్చు అప్పుడు ఆ సత్తు మహాప్రధానమే అవుతుంది అని మళ్ళీ ప్రధాన కారణవాదంలో వాడు తీసుకుపోతారు అది పూర్వపక్షం ఆ పూర్వపక్షానికి అవకాశాన్ని ఇస్తూ తేజస్సు దగ్గర అప్పుల దగ్గర గౌనమైన సంకల్పాన్ని భాష్యకారులు మెన్షన్ చేశారు తాత్కాలికంగా అలా మెన్షన్ చేశారు ఆ తర్వాత ఫైనల్ గా అక్కడ కూడా సంకల్పం గౌనం లేదు అని కొట్టి పారేస్తారు అది కూడా చేతనాను ఇప్పుడు మీరు మేము ప్రశ్న చూద్దాం మీరు కళ కళగా అన్నారు కళలో పర్వతం కనపడుతుంది ఇప్పుడు కలలోని పర్వతము చేతనమా జడమా కలలోని పర్వతం ఎలా కనపడింది చేతనంలా కనపడిందా జడంలా కనపడిందా జడలాగే కనపడిందండి చేతనంలా ఏం కనపడలేదు కదా జడంలాగే కనపడింది కదా సరే కనపడటానికి జడంగా కనపడింది దాని తత్వం ఏమిటి చేతనం ఎందుకంటే మీ అందే పర్వతం భాషించి యూఆర్ ది మౌంటన్ దే కలలో మౌంటైన్ యు ఆర్ ది మౌంటైన్ మీరు చేతనులే తెలియదా మీరు చేతనులే కాబట్టి కనపడటానికి జడంగా కనపడ్డా అది వస్తుత చేతనమే కాబట్టి తేజస్సు అప్పు అన్నము అన్నవి కనపడటానికి జడంగా కనపడుతున్నా ఎందుకంటే అయితే మీరు అనొచ్చు అయితే ఏంటండి అంటే మా జీవితం అంతా కూడా స్వప్నం అంటే అవును లదీజ్ లాగ్యూస్ ఇంకా నీ జామో సందేహం గదిజ్ లాగెటీస్ ఈ హోటంటే యంత్ జాతకాలు అది ఏదో జాగ్రత్తలు అయితే లాటరీ దగ్గరికి వెళ్తే ఇంకా సంత వాస్తు దగ్గరికి వెళ్తే సంతి దాచి వెళ్తాను ఇక్కడికి వస్తే వేదాంతంలో చెప్పి ఏమిటి ఇదంతా దీర్ఘస్వప్నం ఇట్స్ అ లాంగ్ డ్రీమ్ మొన్న వచ్చారు నా దగ్గరికి ఏమైనా వచ్చారు నేను నిసర్గదత్త మహారాజ్ గ్రంథాలు బాగా చదువుతూ ఉంటానండి అని వచ్చాను వస్తే నేను చాలా సంతోషించాను కూర్చోమన్నాను ఏదో ఈ మాట ఆ మాట వచ్చి ప్రశ్న అడిగాడు ప్రశ్న అడిగితే జగత్తు ఇచ్చా చెప్పారు జీవితం ఇదొక దీర్ఘస్వప్నం అని చెప్పాను అంటే ఆయన అంటారు స్వప్న ఎలా అవుతుందండి ఇంత ఎలా అనుభవానికి వస్తుంటే అంటే ఇప్పుడు మేము సంపాదించాము డబ్బు సంపాదించాము కెరియర్ ఉంది పిల్లలు ఉన్నారు ఇదంతా స్వప్నమైన ఉంటారా అని అడిగారు అని ఇలా బుక్కు మీద వేలేస్తున్నాను అడిగారు నేనున్నాను నిసర్గదత్త మహారాజ్ చదివేను అని ఎందుకు చెప్పారండి మీరు మీరు నిసర్గదత్త మహారాజ్ చదివారా చదివి అడుగుతున్నారు అది ప్రశ్న అంటే మీరు పుస్తకం చూసి ఉంటారు మీరు చదివి ఉండదు అని చెప్పారు నిసర్గదత్త మహారాజ్ చదివాలని ఇలాంటి ప్రశ్న వేయడం అంటే పోన్ అండి మాకు అర్థం కాలేదు అనుకోండి మాకు చెప్పండి జీవితం స్వప్నం ఎలా అవుతుందో చెప్పండి అన్నాడు పోను అండి మేము చదివిన లేదో అర్థం కాలేదు మాకు స్వప్నం ఎలా అనిపించట్లేదు నిజంగానే అనిపిస్తుంది స్వప్నం ఎలా అవుతుందో చెప్పండి అంటే నేనున్నాను రేపు ఒక సాయంకాలం ఆరు గంటల క్లాసుకు రండి అప్పుడు అక్కడ వస్తే నింది అయిపోయింది ఇంకా అప్పుడు స్వప్నం జీవితం స్వప్నం అప్పుడో పథం చెప్పడం దృష్ణమూర్తి సూత్రం పథానికో లేకపోతే ఏదో పధానికో వస్తే తెలుస్తుంది సో అలా నిజంగా అలాగే చెప్తాను సో ది కాజ్ సో వీటి జగత్తులో ఎక్కడెక్కడ జడం కనబడ్డా అది చేతనం ఉందో అధ్యారూపం మాత్రమే చేతనం ఉందే జడత్వం అధ్యారూపం జడమనేది ఏది లేదు చేతనం నుండి అధ్యారోపం కానీ శంకరులు ఏం చేశారంటే ఈ ఐక్యత అనేది ఇది తేజస్వి సత్తు దగ్గర ముఖ్య సంకల్పము ముఖ్య ఈక్షణము తేజస్సు దగ్గర అప్పుల దగ్గర బాగున్నాం అనుకుంటాము అని కొంచెం అవకాశం ఇచ్చారు సాంఖ్యే అప్పుడు సాంఖ్యవాదిలు వేస్తున్నాను నన్ను సతోపీ ఉపచరితమే వాతృత్వం మళ్ళీ మొదటికి వచ్చింది కథ అదే సాంఖ్య సాంఖ్య సిద్ధాంతం అర్థమవుతుందండి సో ఉపచరితము అంటే సెకండరీ మీనింగ్ అని అర్థం అంటే ఇవాళ వేసుకోవటం ఉపచరితం ఉపచారం అంట ఉపచారం అంటే ఇప్పుడు స్నానం చేసామన్నారు అనుకోండి అలా వెళ్ళి కాలు కొడుకునే ఇలా ఇలా రెండు మిల్లు జరుగునీ వచ్చాడు అనుకోండి అయా స్నానం చేసేస్తారో స్నానం చేసావంటా చేశాను స్నానం అదే నువ్వు ఎప్పుడు చేసావు సబ్బు తీసుకోలేదు అయా అది ఉపచారం స్నానం ఇవ్వ స్నాన వడ్డించండి వెళ్ళి స్నానం చేసేవా అన్యాయం అండి స్వామిజీ వచ్చి వడ్డించమంటే వడ్డించాలి కానీ స్వామిజీ మరి మీరు స్నానం చేశారా మీరు స్నానం చేయకుండా భోజనం చేసేస్తారా స్వాములైతే మాకు తెలుసున్నంతలో మూడు పూట స్నానం చేస్తారా కాదు మీరు స్నానం చేసిన తర్వాతనే భోజనం చేస్తారేమో కదా అరే వడీదీ ఒడ్డించమని వచ్చినప్పుడు మహాత్ములు వడ్డించారు కానీ ఇలా మొదలెడితే స్నానం అప్పుడు ఉపచారం తల్లి అది చాలా స్నాన ఐదు అంటే స్నానము వంటిది యాజ్ డో స్నానం కాకి స్నానం చేస్తున్నప్పుడు చూసారా అలాగే లేదు రోజు గారి తల్లిలో ఓ వాడు అలాగే సో దీన్ని ఉపచారం అంటారు స్నానం అలా కాకుండా షవర్ ఓపెన్ చేసి దానికన్నా అరగంట సేపు నాన్ వచ్చారనుకోండి అది ముఖ్య స్నానం అలాగే కాబట్టి ఉపచారము ముఖ్యము ఇప్పుడు సత్తు చేసిన సంకల్పము ముఖ్యం ఈ తేజస్వి జడాలి కదండి వీటికి సంకల్పం ముఖ్యం ఎక్కడి గౌణం అన్నదే అన్నావు కదా నేనంటాను సత్తు యొక్క సంకల్పం కూడా గౌణమే అది కూడా ఉపచారమే సతోటి ఈక్షితృత్వం ఉపచరితమే స్వతహ అంటే షష్ఠీ శక్తి యొక్క ఈక్షితృత్వము అంటే ఈక్షణము సంకల్పించి పనిచేయటం అనే లక్షణము అది కూడా ఉపచరితమేవా అది కూడా యాజ్ అంటే సత్తి జడమైపోతుంది అంటే మా ప్రధానం అవుతుంది మొదటిది నా అది సరికాదు సదీక్షణ కేవల శబ్ద్య శక్యం ఉపచరితం కల్పించ ఒక కొత్త ప్రతిపాదనలతో ఆ టాపిక్ ఆయన అటాక్ చేస్తూ ఉంటాను చూడే సత ఐక్ష్యత సత సంకల్పించినది అన్నప్పుడు అది అది కేవలం శబ్దగమ్యం ఉపనిషద్ వాక్యం నుంచి తెలుసుకోవాల్సింది తప్పిస్తే ఆ సటు సంకల్పించింది అని కీర్తి చెప్పిదేమి లేదు కేవలం ప్రమాణ గమ్యం తేజస్సు అప్పు ఇవి ఉన్నాయంటే తేజస్సు సంకల్పించింది అంటే ఆ తేజస్సు మనం చూడొచ్చు కాబట్టి దాని గురించి మనకి జడత్వం అనుభవానికి వస్తూ కాబట్టి అది ఎలా సంకల్పిస్తుందా అని అబ్జెక్షన్ చేస్తే దాన్ని సరే ఈక్షణం లేదా ఈక్షణం గౌణ ఈక్షణం చేసి పెడతాం సెకండరీ ఈక్షణంగా దాన్ని అడ్జస్ట్ చేస్తాం కానీ సత్తు దగ్గర నీకు ఎప్పుడైనా అనుభవంలోకి సత్తు జడము అనే అనుభవం నీకుందా లేదు ఎందుకంటే సత్తు ఇంద్రియ కాదు మనసులకు అనుభవానికి వచ్చేది కాదు కాబట్టి కేవలం శబ్దమే చెప్పాలి అప్పుడు శబ్దమే ప్రమాణమైనప్పుడు శబ్దం వేదం వేదమే ప్రమాణమైనప్పుడు దాంట్లో నీ కల్పనలని ప్రవేశపెట్టడానికి వీరలేదు ఏదైనా అని చెప్పింది సత్ ఐక్షత అని చెప్పింది సత్ సంకల్పించను అక్కడ నీకు ఆ సంకల్పించడం అంటే అది ముఖ్యం కాదండి సంకల్పించడం లాగా సంకల్పించింది యాసిడో అని గౌరణం చేయడానికి హేతువేముంది నీకు తేజస్సు దగ్గర ఏదో హేతువుంది అక్కడ హేతువేముంది హేతు లేదు కనుక కేవలం శబ్ద ప్రమాణ గణ్యము కనుక అక్కడ ముఖ్యార్థాన్ని తీసుకోవాలి అని ఒక ప్రణాళికల్ని అంటే ప్రమాణాన్ని ఏ రకంగా మనం పరిశీలించాలి అని చెప్పడం కోసం ఒక ఒక చక్కటి వాదాన్ని నిలబెడుతున్నాం అనుమీయతే ముఖ్యక్షణాభావీపచరితం కల్పయ్యం తేజస్సు మొదలైన వాటికి అంటే తేజస్సు అప్పు అన్నము వీటి సందర్భంలో ముఖ్య ఈక్షణ అభావ అనునీయతే ముఖ్య ఈక్షణము అంటే అది యథార్థంగా సంకల్పం చేసింది అనేది కుదరదు అని మీరు అనుమానం చేయొచ్చు ఎందుకంటే తేజస్సు మనకి జడంగా అనుభవానికి వస్తోంది అప్పులు జడముగా అనుభవానికి వస్తున్నాయి కాబట్టి ఇవి ఆ కూడా ఆ విధంగా సంకల్పించి ఉండవు అని అనుమానం చేయొచ్చు అనుమానం చేస్తే ఎప్పుడైతే తేజస్సు సంకల్పించి ఉండదు అని ఒక నిర్ణయం మీరు చేస్తే అక్కడ వాక్యం కనపడుతుంది ఏమని తేజ ఐక్షత అని కనపడుతుంది అప్పుడు ఏం చేస్తారంటే ఈ యుక్తికి ఆ వాక్యానికి మనం కాంప్రమైజ్ పట్టుకురావాలి ఏంటంటే అది ఈ అలా చెప్పారు అది ముఖ్యమైన ఈ క్షణం కాదు గౌణమైన ఈ క్షణము ఉపచారము సెకండరీ మీనింగ్ నిజంగా సంకల్పించేసిందని కాదు ఒకవేళ అది చేతన పదార్థమై సంకల్పించి ఉంటే ఎంత సిస్టమేటిక్ గా పకంబందిగా ఒక క్రమంలో సృష్టి అయి ఉండేదో అంత క్రమంలోనూ సృష్టి జరిగింది గనక అది నిజంగానే సంకల్పించిందా అన్నట్లయింది అని గౌనమైనటువంటి సంకల్పాన్ని మీరు తేజస్సు దగ్గర చెప్పుకుంటే చెప్పుకోవచ్చు అంటే కాని సత్తు దగ్గర సంకల్పాన్ని గౌణము అని చెప్పడానికి తగిన హేతువేమీ లేదు కాబట్టి అది ముఖ్య ముఖ్య ఈక్షణమే కాబట్టి సత్తు చేతనమే కనుక నీ ప్రధానం కాదు నన్ను సటోపీ మృగ్వ కారణత్వాట్ అచేతనం శత్యం అనుమాతు అంటే వీరంటాడు నో నో నేను సత్ అచేతనము అని అనుమానం చేస్తాను ఎలాగైతే ఇప్పుడు తేజస్సు జడంగా అనుభవానికి వస్తోంది కాబట్టి సృష్టి అది ఎందుకు కూడా తేజస్సు జడమే అయి ఉంటుంది అని అనుమానం చేశాను అనుమానం చేసి క్షణాన్ని గమనం చేశాను నా భాషార్థం అవుతాము అదేవిధంగా సత్తు కూడా అది చేత అచేతనము జడము అని అనుమానం చేస్తాం ఎలాగో నువ్వు అనుమానం ఎలా చేస్తావో చెప్పుకుంటా అంటే వాడు అనుమానాన్ని పట్టుకొచ్చాడు కార్తీకులు అంటే వాడి సాంఖ్యులు అంటే వాళ్ళు గొప్ప వాడు అనుమానం ఏమిటంటే కారణమైనది సర్వము జడమై తీరుతుంది అని ఒక అనుమానం చేసింది కారణం జడం కారణం అచేతం ఇప్పుడు అనుమానం ఎలా చేయాలి పర్వటో అభిమాన్ యథా మహానస అలా చేయాలి కదా అనుమానం కాబట్టి ఇప్పుడు అనుమానం చెప్తున్నారు కాసుకోండి అనుమానం అంటే అది ఇంకా పెద్ద హేతు అది సో కాసుకోండి అంటే దీనికి రిప్లై ఏం చెప్తావు చూసుకోండి చాలంజ్ అనమాట ఏంటంటే అనుమానము కారణం కాదు సత్ జడం సత్ అచేతనం కారణత్వా మృతు కారణం కదా ఘటానికి కారణం మృతు మృతు జడమా చేతనం జడ నిజానికి అసలు వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే అది ఉపాదాన కారణమైంది అంటే మెటీరియల్ కాజ్ అయింది అంటే తప్పనిసరిగా అది జడమై ఉండాలి నేను ఒకసారి వెళ్ళా గద్వాల్లా గద్వాలే అక్కడ ఒక పండితులు ఆయన ఉన్నారు గద్వాల్లో రాయచూరు గద్వాడ అక్కడ కొంత మధ్య సంప్రదాయానికి సంబంధించిన పండితుల వల్ల కొద్దిమంది ఉన్నారు ఓ పండితులు నన్ను కలిశారు కాబట్టి జగత్తుకు ఉపాదానం ఏమిటండి అన్న జగత్తుకు ఉపాదానము పరబ్రహ్మ అయితే పరబ్రహ్మ చేతనం వల్ల అవుతుంది జడం అవ్వాలి కదా ఎందుకంటే ఉపాదాన కారణం అయితే తప్పనిసరిగా జడమై ఉండాలండి ఉదాహరణకి ఘటం ఉండే ఘటానికి ఉపాదానం ఏమిటి మట్టి మట్టి జడమా చేతనా జడ నెక్లెస్ కు ఉపాదానం బంగారం జడమా చేతనం జడం అలాగే జగత్తుకి ఉపాదానము ఏదో అది జ్వరవ్వాలి ఇప్పుడు నువ్వు చెప్పే ఉపాదానం ఏమిటంటే సత్ అయితే సట్ జరం అనుమానం చేస్తాం కాబట్టి అదే సతోపి మృగ్వ కారణత్వాత వృత్తి అలాగైతే ఘటాదులకు కారణము అలాగే తేజోబములకు కారణమైనటువంటి సట్ కూడా జ అచేతనము అని అనుమాటం శత్యం ఆ అనుమానం చేస్తాను అనుమాన ప్రమాణం చేసి ఇప్పుడు వాక్యం కనబడుతోంది అక్కడ సదైక్షత ఇప్పుడు అనుమాన ప్రమాణ గమ్యమైనటువంటి యుక్తిని ఒక అనుభవాన్ని ఒక ఒక నిష్కర్షని ఆ వాక్యంతో పెడితే అప్పుడు ఆ వాక్యానికి మనం ప్రామాణ్యాన్ని కాపాడాలంటే ఏం చేయాలి దాన్ని గౌణవీక్షణం చేసేస్తాం అతన అచేతన సత చేతనా నియత కాలక్రమ విశిష్ట కార్యోత్పాదకత్వా ఐక్షత ఇవ ఐక్ష్యమనుమాతుం ఉపచరితమేవం కాబట్టి ఇదంటే పౌరపక్షం కాబట్టి అత మేమన్నా ప్రధానమే జగత్ కారణం ప్రధానస్ అచేతనస్ సత సత్తుందో అది మేమన్న అచేతన ప్రధానమే జగ ప్రధానమే సత్ దాని నుంచే జగత్ మరి దాని నుంచే జగత్తు వచ్చినప్పుడు మరి ఈ క్షణం ఏమిటి జలం ఈక్షణం అలాగంటే అదే సమస్య కాదు దోణ యక్షణం అలాగే దోణ యక్షణం ఏమిటంటే చేతన ఆర్థత్వాత తర్వాత ఇంకోటింట వాళ్ళకి సిద్ధాంతం ఏమిటంటే ఇప్పుడు మట్టి ఘటమైంది అది మట్టి ఘటమైనప్పుడు ఒక చేతన పురుషుని కొరకు ఆ పరిణామం వచ్చిందా లేకపోతే నిష్కారణంగా దానంతట వచ్చేసిందా మీరు ఆలోచించి మీకు ఆలోచిస్తూ తప్పనిసరిగా మట్టి ఘటం అయింది అంటే ఆ రకమైన పరిణామము ఆ రకమైన సృష్టి తప్పనిసరిగా ఒక చేతన పురుషుని కొరకు ఉద్దేశింపబడి ఉంటుంది ఆ చేతన పురుషుడు ఆ మట్టి కంటే ఆ ఘటం కంటే భిన్నంగా నిలిచి ఉంటారు ఇప్పుడు కారు అసెంబ్బుల్ చేశారనుకోండి కార్ని ఎందుకోసం అసెంబ్బుల్ చేస్తారు కారు కోసం అసెంబ్బుల్ చేస్తారా నో ఈవెన్ ఏ రోల్స్ వాయిస్ కార్ ఈజ్ అసెంబ్బుల్డ్ ఫర్ అన్ ఇండివిజువల్ ఇండివిజువల్ కోసం అసెంబ్బుల్ చేస్తారు ఆ ఇండివిజువల్ ఆ అసెంబ్ల్డ్ కంటే భిన్నంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ సత్ జడమది అచేతనం దాని నుంచి జగత్తు వస్తుంది ఎందుకోసం వస్తుందంటే చేతన పురుషుడు యొక్క భోగం కోసం జగత్తు వస్తుంది ఆచేతన పురుషుడు ఈ జగత్తు కంటే జగత్తు యొక్క మూల కారణమైన ప్రధానం కంటే భిన్నంగా నిలిచి ఉంటాడు ద్వైతం కాబట్టి అది దాని పరిస్థితి చేతనార్థత్వాదం ఈ జడమైనటువంటి సత్ చేతన పురుషుని కోసం ఈ విధంగా పరిణామాన్ని చెందుతోంది ఎందుకంటే చేతన పురుషుడు వీడు భోగాల్ని పొందాలి భోగాల్ని పొందాలంటే జగత్తు ఉండాలి జగత్తు ఉండాలంటే తేజోబనాలు ఉండాలి తేజోబనాలు ఉండాలంటే ఆ సత్ ప్రధానం పరిణామాన్ని చెందాలి అందుకోసం వచ్చింది ఇదంతా కూడా తర్వాత ఆ పరిణామాన్ని కూడా ఎలా చెందుతుంది నియత కాల క్రమ విశిష్ట కార్యోత్పాదకత్వా కార్యాన్ని సృష్టిస్తుంది ఆ ప్రధానము ఆ సత్ ఎలాగా ఒక క్రమంలో సృష్టిస్తుంది ముందు తేజస్సు తర్వాత అప్పు తర్వాత అన్నాం తర్వాత కాలము సర్గ సృష్టి కాలం వచ్చినప్పుడే సృష్టిస్తుంది అంతవరకు సృష్టి దీన్ని చూస్తే ఆ నియతిని చూస్తే దట్ ఆర్డర్ వెన్ యూ అబ్జర్వ్ దెన్ యూ హ్యావ్ టు యూ హ్ టు మై గుడ్స్ ఇది జడమే అయినా కూడా ఎంత ఆర్డర్లీగా బిహేవ్ చేస్తోంది ఇది అస్డే చేసి చేతనం బిహేవ్ చేస్తోంది అని ఆ ఈక్షణం అనేది జడమునందు జడము యొక్క ఆ పద్ధతిని చూసి ఒక ఒక రకమైన ఇమేజ్మెంట్ తోటి దాని ముందు లేని ఈ క్షణాన్ని దానికి కల్పిస్తాము అంటే గౌణ ఈక్షణం అయిపోతుంది కాబట్టి ఐక్షత ఇవ ఐక్షత అది నిజంగా సంకల్పించేసిందని కాదు చేతన ఈ జడమే సంకల్పించిందా అన్నట్లుగా ఉన్నది అని మనం ఏం చేస్తామంటే అనుమానం చేసేస్తాం ఈ విధంగా అనుమాన ప్రమాణాన్ని ప్రయోగించామో అప్పుడు ఆ వాక్యంలో శబ్ద ప్రమాణం వాక్యం దాంట్లో ఉపచరితమేవ ఈక్షణం ఈ ఈక్షణం అనేది ఉపచారం ముఖ్యార్థం కాదు గౌణార్థం తేజస్సు దగ్గర అనుమానాన్ని పెట్టి क्षणा ने गौव क्वेज देश पे नगर के पूर्वपक्ष लोकल्ल में अचेतन अंत जडम यू चेतनमा अगर पदा प्रयोगी ఆ పదాలకి గౌణార్థాన్ని చెప్పుకునేటువంటి పద్ధతి లోకంలో ఉన్నది లోకంలో ఎలా ఉందో వేదంలో కూడా శబ్దప్రయోగం అలాగే ఉంటుంది అనే అది కూడా ఒక నిర్ణయం కాబట్టి ఇది ముఖ్య క్షణం కాదు గౌణమే దానికి దృష్టాంతం చెప్తున్నాడు అంటే ఇది జడమ్యుండి చేతన సంబంధం ఉన్నదిగా మీరు వాక్య చేసిన దృష్టాంతం యథా కోలం పిపతి ఇప్పుడు కూలం కిపోయి అని కూలం అంటే ఒడ్డు నది ఒడ్డు వరద వరద వచ్చినప్పుడు ఆ నీరు ఏం చేస్తుందంటే కోసుకుంటూ పోతుంది కోసుకున్నప్పుడు ఈ ఒడ్డు ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది అది ఇప్పుడు ఇంకా ఇంకా ఊరి పడిపోయింది ఆ తెల్ల తెల్ల అంటారు మత్తి అది ఊరి కింద పడిపోవడానికి సిద్దంగా ఉండదు ఊరి సిద్ధంగా ఉంటే వీళ్ళు ఆ తెల్ల ఆ మత్తిపెళ్ళ ఇంత కింద పడిపోదా అనుకుంటోంది అంటారు వీక్షణ పదప్రయోగం చేస్తాం అది పడిపోదా పడిపోదా అనుకుంటోందిరా అంటాడు ఈ స్తంభం ఇలా వాలిందనుకోండి సరే ఆయన ఎత్తిపీ పడతానంటోంద్రో అంటాడు అంటే యాజీఫ్ అది చేతనమా అన్నట్టుగా పదప్రయోగం చేస్తాం అంటే అప్పుడు కోలం త్రిపతిశతి పతితం ఇచ్చతి సన్నంత అది పడ కోరుతోంది కోరడం చేతన ధర్మం అది మరి జడం కదా దాని అంటే కోరిక ఉంటే ఎలాగ రెడీగా జంప్ చేయడానికి సిద్ధంగా ఉంటాడో అలాగే కోరిక ఉన్నదా అన్నట్లుగా ఉంది అని మనం ఏం చేస్తామంటే కోరిక ఉండడం కాదు కోరిక ఉన్నదా అన్నట్లుంది అని దాన్ని గౌణం చేసి పెడతాం సెకండరీ మీనింగ్ పెట్టుకుంటాం సతోపి సత్తు విషయంలో కూడా అలాగే అవుతుంది కాబట్టి సదైక్ష్యత అంటే ఐక్షత ఇవ ఐక్షత ముఖ్యార్థం కాదు గౌణార్థం చెప్పుకుంటాము ఇంతవరకు పూర్వక్షం నా అంగీకారము కాదు ఈ పొర ఇది పురపక్షం ఒక్కటి ఒకరి తీసి మీరు కదా కొస్కెండి బ్రెదిరించారు అనుకోండి మీకు ఏమనుకుండా అబ్బా ఎంత బాగుంది రానికృష్ణ ఇదే ఇలాగే ఉంటాయి పురపక్షం ఈ పురపక్షం తీసి వేరే పెట్టారు ఎందుకు సిద్ధాంతం చెప్పకుండా తస్మిన్ ఆత్మోపదేశాత్ నువ్వు కంగారు పడతా ఎందుకంటే శుతి ఇంకా చెప్పబోతాం ఆమె చెప్పబోతోందంటే అసత్ ఉండే ఏ సత అయితే సంకల్పించి తేజ వర్ణములను సృష్టించిందో అది ఏ యథార్థ వస్తువు సత్సత్యం స ఆత్మ అదియే నీ యొక్క స్వరూపము అని చెప్పి ఇప్పుడు నీ స్వరూపం ఏమిటి నీ స్వరూపం చేతనమా జడమాత కాబట్టి ఆ సత ఏమవ్వాలి అవ్వాలి ఒకవేళ ఆ సత చేతనం కాదు జడమనుకో అప్పుడు నీ స్వరూపం ఏమిటవుతుంది జడమవుతావు చూసినా కరెక్ట్ కాబట్టి ఒక్క ఏ క్షణం అనే పదాన్ని గౌనం కింద మార్చేస్తే పని అయిపోతుందని నువ్వు అనుకోద్దు పెద్ద చుట్టది పేగలాగితే దొంగ కదుగుతుంది నువ్వు ఈక్షణం అనే పదం ఒక్కటే పట్టుకుని దాన్ని ఈక్షణ మీద ఈక్షణం అని చేసేస్తే ఆత్మీలో ఆత్మ అది ఆత్మ కాదు దాని ఆత్మనా అనాల్సి ఉంటుంది కాదు మరొకటి అనాల్సి ఉంటుంది మొత్తం ప్రకరణంలో ఏది ఉంది కదా అంతా గౌనం అంటే అన్నం తిన్నాడంటే తిన్నాడు కాదు తిన్నట్లుగా ఉన్నాడు అని చెప్పారు నిద్రపోయాడంటే నిద్రపోయాడు కదా నిద్రపోయినట్లుగా ఉన్నాడు స్నానం చేసినంటే స్నానం చేసినట్టుగా చేసినట్లుగా ఇంకా మొత్తం ఈ మూలం ఆ మూడు స్టోరీ అంతా చేసి పెడితే ఇంకా అదేమి స్టోరీ ఏంటది అలా అక్కడ ఉండదు ఏదైనా ఒక్కటి గౌనం చేయొచ్చు కానీ ఒక్క అంతా గౌనం చేయటం అనుకోరు కాబట్టి ఆత్మాని ఉపదేశించబోతున్నారు ఆ సతే ఆత్మా ఇప్పుడు సత్ అంటే ఏంటండి ఇట్ ఈస్ ది మిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ దాని గురించే కదా ఇప్పుడు But the mystery of the universe is indeed the mystery of your own personality. Ne mm -hmm. personality loo so, hoon uh, de mystery, ar haasya tattva mehdi kalago, ee satay adhi. Ante akude, a satva takpan sariga chaitanam hai on da. Adhi chaita adhi jada hai te ne personality loo hai ndi kutun da. Aani, dhani koti paari sa. Paro atamari vadi katana dhrashtana, vadi katana arguments sriki samasana oasthun da. Dhani ken chanta chaykin everything will come. Atmopade shopi, upacharita ith chethe, ఇది సంగ్రహవాక్యం ఇదంటాడో అక్కడ ఇప్పుడు ఈ క్షణం ఉపచారం ఉన్నాం కదా ఇది ఈక్షణం ఇవ్వ ఈక్షణం ఆత్మ ఇవ ఆత్మ అది కూడా దోళం చేస్తారు సత్తి జడంగా మెయింటైన్ చేస్తాం అంటే దాన్ని వాడు అలా కూడా లోకంలో దృష్టాంతాలు ఉన్నాయి అలా కూడా ఉన్నాయి దృష్టాంతాలు అలాగైతే కూలము జడమైన త్రిపతిష్ట చేతన ఒకటి ఉపచారం మనకు కనపడిందో ఆత్మ కాని దాని ఉందో ప్రయోగం ఉంది ఎలాగంటే యథా మమ ఆత్మాభద్రసేన సర్వాధకారిణి అనాత్మని ఆత్మోపచారద్భే ఎలాగంటే మమ ఆత్మాభద్రసేన అని అంటాడు ఒక ఆయన భద్రసేన అంటే మనిషి పేరు రాజుగారు అన్నారు ఆ భద్రసేనుడు నా ఆత్మండే అంట భద్రసేనుడు ఆత్మంటే ఆయన అభిప్రాయం అన్ని పనులు చేసి పెడుతున్నాడు ఆయన సర్వార్థకారిని అన్ని పనులు చేసి పెడుతున్నాడు ఆయన అన్ని పనులు చేయబట్టే నేను ఇలా నిలబడి వాస్తవంలో ఆయన ఆత్మేం కాదు అనాత్మే అయినా అన్ని పనులు చేసి పెట్టి కాబట్టి నా ఆత్మ అంటే ఆత్మవంచివాడు అని అర్థం ఆత్మ అంటే యథార్థంగా ఆత్మని కాదు అని ఎలాగైతే అక్కడ ఆత్మ అంటే ఆత్మ ఇవా మరి దౌణార్థంలో ఆత్మశుద్ధ ప్రయోగం చేసామా లేదా అలాగే ఇక్కడ కూడా స ఆత్మ అంటే ఆత్మ ఇవా అని అర్థం చెప్పుకోవాలి ఆత్మ ఇవా అని చెప్పుకోవాలి కానీ దాన్ని కూడా దోనం చేసేస్తాము అక్కడ దీక్షణం గౌణం చేస్తాం ఆత్మను దోనం చేస్తాము అంతవరకు పూర్వపక్షం అది సరికాదు ఎందుకంటే సదస్మీతి సత్సత్యాసంధాచరం ఇది మోక్షోపదేశాత్ ఇదంతా ఈ ప్రకరణం అంటే చాలా జటిలమైన ప్రకరణం చాలా ఇంటర్గ్యూ ఐడియాస్ ఉన్నాయి అదంతా ముందు రాబోయేవన్నీ ఇక్కడ ఆయన ఎత్తేసుకుని పూరపక్షంగా నేను చెప్పేస్తున్నా ఇక్కడ రాబోయే ప్రకరణంలో ఒక ఖండలో మాట ఉండే ఎవడైతే ఈ సత్ చూసారండి సర్వ జగత్ కారణం సత్ ఆ సత్ నేను సత్ అస్మి అని తెలుసుకుంటాడో వాడు సత్యాన్ని పట్టుకున్నవాడు అవుతాడు సత్యాధిసంధస్య అభిసంధ గట్టిగా పట్టుకోవడం ఆ సత్ జరకారణం సత్ నేనే అని ఎవరైతే తెలుసుకుంటాడో వాడు సత్యాన్ని పట్టుకుంటాడు పట్టుకుంటే ఆ సత్యాన్ని పట్టుకున్న వారికి మోక్షమే వస్తుంది మోక్షోపదేశ మోక్షం చెప్తున్నా అయితే మోక్షం వస్తుందండి ఎప్పుడు రాడదు ఎప్పుడు మీరు సత్యాన్ని పట్టుకుంటే అప్పుడే మీకు మోక్షం పట్టుకోవాలి అలా వినేసి విదిలేయడం కాదు ఈ జవిలేని దిగులే ఆ దేవులేని దిగులే కాదు దాన్ని పట్టుకోవాలి సత్యాన్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా వీడు బతకాలి అది లైఫ్ లో ఆకలింపు చేసుకోవాలి ఆ క్షణంలోనే మోక్షం వచ్చేస్తుంది మరి మోక్షం వచ్చేస్తే మరి బాడీ ఎంత ఏమైపోతాయి మరి తలపతి వస్తుందా అంటే తస్య తావదేవ చరం ఈ బాడీకి సంబంధించిన లక్షణాలు ఉన్నాయే అది కేవలము కొంచెం ఆలస్యం ఉంది చరం లేకి డిలే ఏంటి డిలే అంటే అంటే ఆ ప్రారంభ కర్మ క్షయమైపోయేంత వరకు ఆ బాడీకి సంబంధించిన లక్షణాలు భిక్షాని ఆకలిని దాహణస్తే మంచినీళ్ళు తాగడమని ఇవన్నీ కూడా కొనసాగుతాయి అదర్వైజ్ సత్యాన్ని పట్టుకున్నాడు కనుక వాడు మోక్షాన్ని పొందేశాడు సత్యాన్ని ఎలా పట్టుకున్నాడు ఆ సత్ జలము అని పట్టుకుంటా సత్ అస్మి అని పట్టుకున్నాడు ఆ సత్యను నేనే అంటే నా స్వరూపము అంటే చూడండి సత అస్మి అంటే ఆమ్ అన్నప్పుడు ఘటన సత అస్మి అన్నారే అశ్వి అంటే అడుగుతున్నాను వట్ ఈ అంటే అయా అని కొట్టుకోండి నేను ఆ సద్రూపుడను ఆ ఉనికి నా స్వరూపము అని కొట్టుకోండి ఇప్పుడు ఆ ఉనికి జడమైన ఉనికి అవుతుందా చేతనమైన ఉనికి అవుతుందా చేతనమైన ఉనికి అవుతుంది కాబట్టి ఆ స్వతిని ఎత్తి పరిస్థితుల్లోనూ జడముగా ప్రతిపాదించటము ఈ ప్రకరణంలో పొసగదు తర్వాత సోపి ఉపచార ఇది ఇప్పుడు రెండు ఉపచారాలు చేశాడు ఒకటి ఈ క్షణ ఉపచారం రెండు ఆత్మోపచారం ఇప్పుడు సదా అస్మి దాన్ని కూడా ఉపచారం చేస్తాం అది ఉపచారం దాన్ని సద అస్మి అంటే అస్మి వా నేను నిజంగా సత్త కాదు సత్తా అన్నట్లుగా అయ్యాను అంటే నిజంగా అవలేదు అని దాన్ని కూడా ఉపచారం చేస్తాను ఎలాగంటే ప్రధాన ఆత్మాభిసంధ మోక్ష సామీప్యం వర్తతే మోక్షోపదేశో ఉపచరిత చూడండి మోక్షమునకు మోక్షమును పొందుతా అంటే ఆ జగత్కారణమైనటువంటి ఆ ప్రధానానికి చాలా దగ్గరగా వెళ్ళిపోవడం అదే మోక్షాన్ని పొందటం ఆ ప్రధానము నుంచి ప్రకటనైన జగత్ జగత్తు ఏదైతే ఉన్నదో దీని ఎందు అనే అభిమానమే బంధము ఈ అభిమానాన్ని విడిచిపెట్టేసి ఈ కార్యబుద్ధిని వదిలిపెట్టేసి కేవలము జడ ప్రధానము గలదు అని తెలుసుకుంటే మోక్షము అలా చెప్తాం తెలిసే అయితే అయితే ఇప్పుడు తెలుసుకుంటే జ్ఞానం వల్ల మోక్షం ఉన్నప్పుడు ఆ జ్ఞానం వీడు తెలుసుకున్నది తెలుసుకుంటే ఆ జ్ఞానం వీడిలో ఉంటుందా ప్రధానంగా ఉంటుందా వీడిలో ఉంటుంది మరి వీడిలో జ్ఞానం ఉండి వీడికి మోక్షం వచ్చినప్పుడు ఆ ప్రధానం దగ్గరికి వెళ్తే మోక్షం ఎందుకు వస్తుంది అంటే ఇలా చెప్తాం ఎలాగంటే ప్రధానం మోక్షం రావాలంటే జ్ఞానాన్ని తనలో పొందాల్సిన మాట వాస్తవమే ఆ తనలో జ్ఞానాన్ని పొందటానికి ఒక స్టెప్పుగా ఈ జగత్తుకంతకీ మూలంలో ప్రధానం ఉన్నది అని అక్కడికి వెళ్తాడు ఈ కార్య బుద్ధిని తోసిపుచ్చి ఈ కార్యములు అది నిత్యవి కాదు అని ప్రధానం దగ్గరికి వెళ్తారు జగత్ కారణం ప్రధానం అని వెళ్తాడు వెళ్తే ఇంకా అక్కడి నుంచి మోక్షానికి ఇంకొక్క స్టెప్ కాబట్టి మోక్షానికి సమీపానికి వెళ్ళిపోయాడు కాబట్టి మోక్షం సమీపానికి వెళ్ళాడు కనుక ఇంటి మోక్షానికి వెళ్ళినట్టే కనుక మోక్షమే అని చెప్పేసేసి మోక్ష ఇవ్వ మోక్ష మోక్షం కాదు కానీ మోక్షం అయితే మరి జగత్తులో ఉండి మోక్షం కాదు అలాంటిది కాదు యస్గా వెరీ క్లోజ్ టు మోక్ష బైడింగ్ ఇన్ ప్రధాన యస్ గాన్ వెరీ క్లోజ్ టు మోక్ష కొంతమంది జడోపాసకులు ఉంటారు జడాన్ని ఉపాసన చేస్తారు ప్రధానాన్ని ఉపాసన చేస్తారు ఉపాసన చేస్తే మోక్షం వస్తున్నారు ఎందుకంటే అది ఎక్కడ మోక్షం ఉండాలి మరి పరమేశ్వరుడికి బాగా దగ్గరగా ఉంది కదా అని ఈ విధంగా ఆ మోక్షోపదేశం కూడా ఉపచారం ఎలా అయితే గంగా తీరానికి గంగా శబ్ద ప్రయోగం చేస్తారో గంగాయాం ఘోష అంటారు అంటే గంగా తీరే గంగా గంగా తీరే ఘోష అని గంగా శబ్దానికి గంగాయాం ఘోష అంటే నిజంగా గంగలో ఉందని కాదు గంగాయాం ఇవో గంగా గంగలో ఉంది అని అంటే గంగా తీరే అని అలాగే మోక్ష సామీత్యానికి మోక్షం అని ఉపచారం ఈ రకంగా ఉపచారం చేయటం కూడా లోకంలో ఉంది యథా లోకే గ్రామం గంతు ప్రస్థిత ప్రాప్తవాహం గ్రామం పరాపేక్షలాగంటే లోకంలో కూడా ఇలాగుండేది ఇప్పుడు గ్రామం గంతుం ప్రస్థిత గ్రామానికి వెళ్ళడానికి బయలుదేరకండి గ్రామానికి వెళ్ళడానికి బయలుదేరి చాలా తొందరగా ఉన్నాడు త్వరాపేక్ష త్వర అంటే త్వర త్వర తెలుగు త్వర ఇంగ్లీష్ త్వర సంస్కృతం ద్వారా ఒకటే త్వర త్వరగా అంటారు చూడండి త్వర సంస్కృతమేది త్వరే కాదు ట్రక్ కూడా సంస్కృతమే త్వరయా గచ్చతి ఇక త్వరగా త్వరగా త్వరగా ట్రక్ త్వరగా ఎనివే సో సో త్వరా త్వరాపేక్ష త్వరని అపేక్ష చేసి అంటే త్వరని దృష్టిలో పెట్టుకుని ఆ తొందరని దృష్టిలో పెట్టుకుని వీడు గ్రామం వెళ్ళడానికి బయలుదేరి నా ఎంతడో తెలిసిన ప్రాతవానహం నేను గ్రామాన్ని చేరేసుకున్నాను అంటాడు ఇక్కడే ఉండే ఇక్కడే ఉండి గ్రామాన్ని చేరేసుకున్నాను అంట ఇంకా గ్రామ మైలుందా అంటే ఇంకెందుకు నువ్వు మాట్లాడతావు నువ్వండి నేను గ్రామం చేరేసుకున్నాను అంటాడు అంటే నువ్వు నన్ను విదిలిపెడితే మరుక్షణంలో నేను గ్రామంలో ఉంటాను అంటాడు అంటే చాలా తొందరగా వెళ్ళిపోతున్నాను అని ఆ విధంగా గ్రామాన్ని చేరుకున్నాను అంటే నిజంగా చేరుకున్నాడా లేదు కదా అంటే చేరుకున్నట్లుగా చేరుకున్నాడు అని ఉపచారం సెకండరీ మీనింగ్ కాబట్టి ఆ విధంగానే మోక్షోపదేశం కూడా సెకండరీ మీనింగ్ అంటే ఈక్షణం సెకండరీ మీనింగ్ తర్వాత ఆత్మోపదేశం సెకండరీ మీనింగ్ మోక్షోపదేశం కూడా సెకండరీ మీనింగ్ నా ఇది ఇది అంగీకారం కాదు ఎందుకంటే ఇలా నీజ్ఞాతేన అవిజ్ఞాతం విజ్ఞాతం భవతిపక్రమాత్ ఎక్క కదండి చేద చదిలితే దొంగంతా వస్తుందని ఉపక్రమ దోషం వస్తుంది ఇది కూడా చేతనము కాదు అంటే ఉపక్రమ దోషం వస్తుంది ఎలాగా దేనిని తెలుసుకుంటే సర్వమే తెలిసినట్లే అవుతుందో ఇప్పుడు ఈ సత్ బ్రహ్మ సతే జలం అనుకోండి జల ప్రధానం అప్పుడు చేతన పురుషుడు సత్తు కంటే భిన్నంగా నిలబడి ఉంటాడు అప్పుడు సత్తుని తెలుసుకుంటే సత్తు సత్కార్యమైన జగత్తు తెలిసినట్లు అవుతుంది కానీ సత్తు కంటే భిన్నంగా నిలబడి ఉన్న చేతన పురుషుణ్ణి తెలుసుకున్నట్లు అవదు ఎందుకంటే సత్తు వేరే ఉన్నాడు కనుక చేతన పురుషుడు కాబట్టి ఏక విజ్ఞానమైన సర్వ విజ్ఞానం ఒక్కదాన్ని తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్లే అది ఎప్పుడు కుదురుతుందండి అది ఎప్పుడు కుదురుతుంది ఏక విజ్ఞానమైన సర్వ విజ్ఞానం ఎప్పుడు కుదురుతుంది ఆ ఏతము కారణమైనప్పుడు కుదురుతుంది బంగారం తెలుసుకుంటే నగలన్నీ తెలుసుకున్నట్లే అని అంటూ ఉంటా ఇందువల్ల అది ఎలా కుదిరింది అంటే బంగారము సర్వమునకు కారణం గనక ఇప్పుడు ఈ సత్తు సర్వమునకు కారణం ఉండాలి చేతనంతో సహా చేతనాన్ని విడిగా పెట్టడానికి సపోజ్ చేతన పురుషుడు విడిగాను సత్తు విడిగాను ఉందనుకోండి అప్పుడు సత్తుని తెలుసుకుంటే తెజోబన్నాదు తెలుసుకున్నట్లు అవుతుంది కారణం గనక కానీ సత్తును తెలుసుకుంటే పురుషుడిని తెలుసుకున్నట్టు పురుషుడు తెలియబడకుండా మిగిలిపోతాడు కాబట్టి ఏట విజ్ఞాన సర్వ విజ్ఞానం అనే ప్రతిజ్ఞకి భంగం వస్తుంది అలా కాకుండా సత్తు చేతనమైనప్పుడు ఈ జడములన్నీ ఆ సత్తు నుండి చేతనము నుండి ఆ సత్య ఆత్మ అయినప్పుడు ఆ సత్తే పురుషుడైనప్పుడు ఇంకా రెండోది లేదు కనుక ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం అనే ప్రతిజ్ఞకు దొరుకుతుంది ఆ ప్రతిజ్ఞతో గ్రంథం ఉపక్రమమైనది కనుక ఈ వీక్షణాదులను ఉపచారం చేయటం తాగాదు सत्येक विज्ञाते तदन्यवा अद्विवचना इन उन्न स आ सत् जल जगत् इंक्लूड आ सत्तेतन चैतन्यमों पर ब्रह्म दा सकल प्राणु आवीर्भवि अट्ठावे अ తదనన్యత్వాత దానికంటే అన్యంగా మరొకటి ఏది లేదు సర్వ జగత్తు దానికంటే భిన్నంగా లేదు అన్నప్పుడు సర్వస్య అద్వితీయ వచన ఆ సర్వము ఆ సత్తు కంటే భిన్నంగా లేదు సర్వస్య తదనన్యత్వాత తర్వాత ఆ రెండవది లేదు అనేది ఈ వచనాలన్నీ ఎప్పుడు కుదురుతాయండి ఆ సత్తే చేతన బ్రహ్మ అయినప్పుడే కుదురుతాయి అప్పుడు మాత్రమే ఆ చేతనమైన సత్తును తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్నట్లు అవుతుంది అంతేగాని సత్తును జర అంటే పురుషుడు వేరే ఉంటే ఆ సత్తును తెలుసుకుంటే సర్వ విజ్ఞానం ఎక్కడ కుదురుతుంది కాబట్టి ఆ సర్వ విజ్ఞానం అనేది పొసగదు నద్జ్ఞాత్యం అవశిష్టం శ్రావితం శ్రుజ్యా అనునేయం వాలింగక అస్తి ఏమోపదేశ ఉపచరిత సార్ తర్వాత చూడండి సత్తు కంటే మరొకటి సత్తును ముందు తెలుసుకో సత్తు అంటే ప్రధానమనం అన్నీ ఉపచారం చేసేసి దాన్ని ప్రధానం చేసి పెట్టావు ఆ సత్తుని ముందు తెలుసుకో ఆ తర్వాత పురుషుణ్ణి తెలుసుకుంది గాని అని అల్లా శృతి చెప్పట్లేదు అన్య విజ్ఞాతం అవశిష్టం నా ఈ సత్తు తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవలసినది ఎది నిజులు అంటే నువ్వన్న జగ సత్తులో భాగం అవ్వాలి చేపన పురుషుడు కూడా సత్తులో భాగం అయిపోవాలి అంటే కానీ విడిగా ఉండడానికి వీడలేదు తర్వాత శృతి అలా చెప్పట్లేదు శృత్యా న శ్రావితం ఈ సత్తును తెలుసుకుని ఆ తర్వాత ఇంకొకటి తెలిసేసుకుంటే నీకు మోక్షం వచ్చేస్తుంది కాబట్టి ఈ సత్తును తెలుసుకుంటే మోక్షానికి బాగా దగ్గరగా వెళ్ళిపోయావు కాబట్టి మోక్షోపదేశం ఉపచారం చేయచ్చు అని చెప్పడానికి ఎక్కడా అవకాశం లేదు ఎందుకంటే శృతి ఆ చెప్పట్లేదు సత్యం తెలుసుకుంటే మోక్షం అని చెప్తోంది తప్పించి ఈ సత్యం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఉంది అని చెప్పేందుకు అని శృతి చెప్పట్లేదు పోనీ శృతి చెప్పకపోయినా అక్కడ ఉన్నటువంటి వాక్యములను బట్టి అక్కడ ఉండేటువంటి హేతువులను బట్టి లింగత అనుమేయం వా మేము లింగాన్ని బట్టి లింగం అంటే హేతువులు హేతువులను బట్టి ఈ సత్తు తెలుసుకున్న కూడా ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఉంది అని అనుమాన ప్రమాణం చేత సాధిస్తాము అంటే అటువంటి హేతు ఏమీ ఈ ప్రకరణంలో లేదు కాబట్టి శృతి చెప్పట్లేదు సత్తు కంటే ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఉందని సత్తు కంటే ఇంకొకటి ఉంది అని అనుమానం చేత నిర్ధారించడానికి కావలసిన హేతువులే దరిగాపు లేవు కాబట్టి సత్తును తెలుసుకుంటే మోక్షం వస్తుంది అనే మాటలో ఆ మోక్షోపదేశము ఉపచారమని చెప్పటానికి అవకాశము లేదు సర్వకార్థస్ ఉపచరితత్వకల్పనా వృథాశ్రమ పరికల్పయతు సదైక్షత అంటే ఉపచారం అన్నావు అది ఈక్షణం కానీ ఈక్షణమేదీక్షణం ఆత్మ అంటే ఆత్మ ఇవ ఆత్మ సద్ అస్మి అంటే అస్మివ అస్మి సర్వ విజ్ఞానం అంటే సర్వ విజ్ఞానమువ విజ్ఞానం అని మొత్తం ప్రకరణంలో ప్రపాఠకము అంటే మొత్తం ఆరోధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని కూడా దానికి ముఖ్యార్థాన్ని తిరస్కరించి ప్రతిదానికి ఉపచారాన్ని అంటే గౌణార్థాన్ని సెకండరీ మీనింగ్ కల్పించుకుంటూ పోతే అలా ఈ కల్పించటము ఆ కల్పించి వాడి యొక్క వృథాశ్రమే అవుతుంది ఎందుకంటే ఆఖరిగా మోక్షం కూడా మోక్షం కాదు శక్తి శక్తి కాదు చేతనం చేతనం కాదు వీక్షణం వీక్షణం కాదు ఆత్మ ఆత్మ కాదు ఏమిటి అది చాలీ కాబట్టి ఈ రకమైన కల్పనము ఇదంతా కూడా వ్యర్థం వృధాశ్రతమా ఒక ప్రపాఠకాన్ని ఒక అధ్యాయాన్ని తెలుసుకునేటువంటి పద్ధతి అది కాదు పురుషార్థ సాధన విజ్ఞాన తర్కేణ అధిగతత్వా అంటే వీడి ప్రవృత్తి ఎలా ఉందంటే తాత్వికడు యొక్క ప్రవృత్తి సాంక్షులు తక్కువ ప్రధానంగా ఉంటారు కదండి వాళ్ళ ప్రవృత్తి ఎలా ఉందంటే పురుషార్థం మోక్షం మోక్షాన్ని పొందేటువంటి విజ్ఞానం ఇది స్థితి ప్రమాణము అక్కడ ఐక్ష్యత అంటే వీడు తర్వానంతా ఉపయోగించి అది ఐక్ష్యత కాదు ఐక్ష్యత ఇవ ఐక్షత అని అక్కడ ఆత్మ అంటే మళ్ళీ వీడి తర్వానంతా ఉపయోగించి అది ఆత్మ కాదు ఆత్మ ఇవ ఆత్మ అంటారు కొంతమంది ఇలాగేస్తారు శృతి ఏకత్వాన్ని చెప్తూ ఉంటుంది వాడు తిప్పి తిప్పి తిప్పి ఆ ఏకత్వాన్ని గురించి మాట్లాడి మాట్లాడి ఆఖరికి మళ్ళీ డివిజనే కరెక్ట్ అని చెప్తారు నీళ్ళన్నీ ఒక్కటేనయా అంటే ఆ నీళ్ళన్నీ ఒకటే అనుకోండి అయినా ఈ నీళ్లు వేరు ఆ నీళ్ళు వేరు ఉంటాడు మనుషులు అందరూ ఒకటేనయ్యా అంటే మనుషులందరూ ఒకటే అనుకోండి అయినా ఈ మనుషులు వేరు ఆ మనిషి వేరే ఒకటే అంటూ ఉంటాడు మళ్ళీ భేదం చెప్తూ ఉంటాడు కొంతమంది ఇలా ఉంటారు అంటే అలా అలవాటు అయిపోయి ఉంటారు శృతి ప్రమాణాన్ని స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండరు కాబట్టి నీ ప్రవృత్తి కూడా ఉంది మొత్తం అంతా కూడా నీవు ఆ విధంగా తర్కంతో తర్కానికి ప్రథమ స్థానం ఇచ్చేసి నీ అనుమానాలకి నీ కల్పనలకి ప్రథమ స్థానం ఇచ్చేసి శృతి చెప్పే వాక్యాలన్నింటినీ అలా డిశ్చార్జ్ చేసుకుంటూ దాన్ని మార్చేసుకుంటూ పోతే అది పురుషార్థమును పొందే పద్ధతి కాదు అది ఆ తపాఠకాన్ని అధ్యయనం చేసే పద్ధతి కూడా కాదు తస్మాత్ వేద ప్రామాణ్యాత్ పరిత్యాగ మేము వేద వాక్యమును ప్రమాణంగా తీసుకుని ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి అక్కడ చెప్పిన పదమునతో అర్థం ఏదైతే ఉందో ఆ అర్థాన్ని విడిచిపెట్టేసి కొత్త కొత్త అర్థాలని లేని అర్థాలని కల్పించుకోవటము అది మా పద్ధతి కాదు శృతరాము ముఖ్యార్థం కుదరకపోతే గంగాయా తీర అక్కడ ఏంటి గంగలో గొల్లపలేదు శృతము అంటే వినబడిన అర్థము అది కుదరట్లేదు అటువంటి సుతరాము కుదరని సందర్భాల్లో అగతి గతి లేని సందర్భంలో గంగా శబ్దానికి ఉపచారం దాంట్లో గంగా అంటే గంగ కాదండి గంగా తీరము అదేవిధంగా గంగా తీరాన్ని పట్టుకుని గంగ అంటామంటే గంగ కదండి అందుకోసం గంగా తీరమును గంగా శబ్దంతో చెప్పాము అని ఉపచారాన్ని ఒప్పుకుంటాం అదే తుది నుంచి మొదటి మొదల నుంచి తుది దాకా మొత్తం అంతా ఉపచారం అని చెప్పటము అది వేద ప్రామాణ్యాన్ని తిరస్కరించినట్టు అవుతుంది మేము అలా ఒప్పుకోము వేదం వాడు వైదికుడు అందుకోసం అలా చెప్తున్నట్టు వైదికుడు వారి వైదికుడు కాబట్టి అలా చెప్పక నీవు వైదికుడు వై ఉండి ఆ ప్రమాణాన్ని అలా విడిచిపెట్టకాలేతనావత్ కారణం జగత ఇది సిద్ధం కాబట్టి జగత్తు నీకు జడంగా భాషించిన జగత్ కారణం బ్రహ్మచేతనం అన్నది తెలుసు కారణం కాబట్టి అది జరం అవుతుందని ఇలాంటి తక్కలు అనుమానాలు వద్దు చేతనము నుంచే జగత్తు పుట్టింది నీకు జడం అనుభవానికి వస్తుందంటే చేతనమునుందే జడము కల్పితమవుతోంది నిద్ర స్వప్నంలో ఎలాగో అలాగా షష్టాధ్యాయ ద్వితీయ ఓం పూర్ణముదూర్ణముదూర్ణ పూర్ణముదశ పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దర్శక శ్రీకృష్ణ ఆత్మనమస్ సో వి మేడ్ సమ్ ప్రోగ్రెస్ రేపు గీతా